ఎడల మనకున్నటువంటి యాటిట్యూడ్ మానసిక ప్రవృత్తి మనఃప్రవృత్తి సుఖ దుఃఖముల ఎడల మనకుండే ధారణలు భావజాలము ఆ భావజాలాన్ని వచ్చేటువంటి జీవన శైలి దీన్నంత చాలా తరోగా మీరు చేయగలిగిన నాడు అంటే ఏ లెవెల్కి క్షాళన చేయాలంటే సమ దుఃఖ సుఖం నేను సుఖాన్ని కోరుటలేదు దుఃఖానికి భయపడుటలేదు ఆ లెవెల్కి మీరు దాన్ని తీసుకురాగలరా అప్పుడు అది సమ దుఃఖ సుఖము అవుతుంది సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండడం అండి ఏమిటి సమానంగా ఉండడం ఇది సమానంగా ఉండడం నేను సుఖమును కోరుటలేదు నేను దుఃఖమును దుఃఖమునకు భయపడుటలేదు మీరు ఆ స్థితి తీసుకురండి మీకు మీరు సుఖదుఖముల యొక్క స్త్రీ రెండు ఆపోజిట్స్కి ఈ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోతాను నిర్ద్వంద్వ అని అంటాడు శ్రీకృష్ణ నిర్ద్వంద్వో భవా అని అతీతంగా ఉండమంటాడు సుఖాన్ని నేను కోరుటలేదు దుఃఖమునకు నేను భయపడటలేదు ఎందుకంటే మనం కోరిన సుఖాలు రావు వచ్చి సుఖాలు మనం భయపడిన దుఃఖాలు రావు వచ్చి దుఃఖాలు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 ఇట్ ఈస్ నాట్ ది యాక్చువల్ మీరు జస్ట్ నిర్వికారంగా పరిశీలించారు అంటే దట్ ఈస్ ది యాక్చువల్ ఆ లెవెల్కి మీరు మనస్సుని తర్ఫీది ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మనస్సుకి చాలా ఓపికగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఆ సమ దుఃఖ సుఖ స్థితి వచ్చేస్తుంది వచ్చేస్తే మీకు తత్వమశీ ఒక్కసారి చెప్పేటికీ మీకు తెలిసిపో అసలు మీకు ఆత్మ ఆత్మ ప్రకాశము దాన్ని అది మీకు దాగి ఉండదు సూర్యుడు ఉదయించాక మీరు చీకటి గదిలో కూర్చొని తలుపు తీయనంటే సూర్యుని ఉదయాన్ని మిస్ అయిపోతారు కానీ మీరు ఒక్క పిసరు తలుపు తెరిచుంటే సూర్యుని ఉదయం లోపలికి వచ్చేస్తుంది కాంతి మీరు ఆపలేరు తదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని మీరు పొందుతారు ఇది మోడర్నిటీ అన్నది నేను తరచుగా చెప్తూ ఉంటాను మోడర్నిటీ అంటే ఆధునికత నాగరీకత లేకపోతే నాగరికత వాటెవర్ ఇది ఈ సమదు సుఖ అనే అవస్థని బాగా దెబ్బతీసింది ఒక యాభై సంవత్సరాల క్రితం వాళ్ళకి సమదుఃఖ సుఖం అని చెప్తే వాళ్ళు వెంటనే అది వాళ్ళ వాల్యూ సిస్టంలో చాలా ఈజీగా చొప్పించటం కుదిరింది వెరాజ్ అంచేతనే అప్పుడు గృహస్థులు కూడా సన్యాసుల స్థాయిలో ఉండేవారు ఈరోజు ఈ మోడర్నిటీ వచ్చేసి ఆ సమదు సుఖం అనే స్థాయిని జీవితంలోకి తీసుకురావటం చాలా అసంభవం అనే స్థితిని కల్పించి పెట్టింది అంచేతనే ఈనాడు సన్యాసులు కూడా భోగపరాయణులు అయిపోతున్నారా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాయి సన్యాసులు కూడా చాలా గృహస్థులు అప్పుడప్పుడు ముక్కు మీద వేరేసుకునే విధంగా తయారైపోయారేమో అని సో సన్యాసుల్లో కూడా వైరాగ్యం కనపడటం వైరాగ్యాన్ని చూడడం కష్టమైపోతాం ఎనీవే ఎనీవే సో మోడర్నిటీ ఏం చేసిందంటే ఈ సమదు సుఖం అనే స్థితి నుంచి మనుషులను దూరంగా తీసుకెళ్తాం నేను చూస్తూ ఉంటాను ఒక్క యాభై ఏళ్ళ ఒక్క జనరేషన్ వెనక్కి వెళ్తే ఆ జనరేషన్లో స్త్రీలు పురుషులు కూడా సుఖదు పాపం చాలా కష్టపడేది వాళ్ళకి అనారోగ్యం చేసి ఏమనారోగ్యమో తెలిసింది కాదు బీపీ అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు లీవర్ అవ్వచ్చు స్ప్లీన్ అవ్వచ్చు ఎనీ ఎనీ బ్లస్డ్ థింగ్ ఇట్టుకోండి వాళ్ళకి అదేం తెలియదు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 సంపాదిస్తూ మరణాన్ని ఆహ్వానిస్తూ వాళ్ళు ఓరకంగా తేలికగానే మరణించారు మరణించిన సమయంలో జీవించినప్పుడు పాపం సింపుల్గా జీవించారు కష్ట జీవితంలో సుఖాలని సంపాదించుకోవాలనే దృష్టే ఉండేది కాదు శాస్త్రాన్ని వల్లిద్దామని వేదాలని వల్లిద్దామనే దృష్టే కానీ సుఖపడదామనే దృష్టే ఉండేది కాదు చెప్పులు కొనుక్కుందామనే దృష్టి ఉండేది కాదు కాలు కాలుతుంటే పక్కన రోడ్డు పక్కన ఉండే గెడ్డి మీద నడుద్దామని అనుకుంటాడే కానీ అంతటి విద్వాంసుడు చెప్పులు కొనుక్కుందాం అని అనుకునేవాడు కాదు అది వాడు మూర్ఖుడని మనం అంటే అనొచ్చు మోడర్నిటీ వచ్చేసి అది వాడు మూర్ఖుడు అని అనొచ్చు మూర్ఖుడని క్యారెక్టరైజ్ చేయొచ్చు వాట్ ఈస్ దిస్ మూర్ఖత్వం అని నేను అన్నాను ఒకసారి అలాగా ఏమిటండి ఆ మూర్ఖత్వం అని నేను కానీ ఆ మూర్ఖత్వం వెనుక ఒక గొప్ప జ్ఞానం ఉందేమో అని తర్వాత అనిపించింది నాడు సో సమదు సుఖం అన్నది చాలా సరళంగా పెద్ద ప్రయత్నం అక్కర్లేకుండగా వాళ్ళు జీవితంలో సహజంగా ఉండేది ఈనాడు సమదు సుఖం అనే మాట ఇది ఎక్కడో మబ్బుల్లో ఉన్న లక్షణంలా ఉంది తప్పిస్తే మన జీవితంలోకి వచ్చే లక్షణమేనా అని డౌట్ వచ్చేస్తుంది స్త్రీలలో పూర్వం ఈ సహనం మొన్న కూడా మళ్ళీ అంటున్నాను ఈ సహనము ఈ సమ సమదు స్త్రీలు అనేక సీతామ్మ వారిని పోలికి పెట్టేవారు సీతమ్మ కష్టాలు సీతాదేవి పాపం ఎన్ని కష్టాలు పడిందో అనేవారు సో సీతమ్మ పేరు పెట్టుకున్నారు సీతాకారు దేవి కష్టాలు వచ్చేయారా అని అనుకునేవారు అన్ని కష్టాలు వచ్చాయని ఎప్పుడో ఓసారి అనుక్కునేవారు అరవై ఏడు డెబ్భై ఏడు ఇరవై ఏడు జీవిస్తే ఓసారి అనుక్కునేవారు అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చాయని అనుకునేవారు కాదు కష్టాలన్నీ సహించడం అయిపోయిన తర్వాత ఏదో ఒత్తులు చేసుకుంటూ కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఈ మాట ఆ మాట అంటో సీతమ్మ కష్టాలు అని అన్నింటినీ సహించేసి వారు పురుషులు ఒకప్పుడు కొంత అహంకారంగా కొంత పితృస్వామ్య వ్యవస్థ కదా పెట్రియార్కల్ సొసైటీ సో సొసైటీ అలాంటి సొసైటీ ఆ కారణంగా సహజంగా ఇప్పుడు సోషల్ లెవెల్స్ ఎలా ఉంటాయో వ్యక్తులు ఆ రకంగా బతుకుతారు కదా ఇప్పుడు మీరు సెంటర్లోకి వెళ్ళేప్పుడు రెడ్ లైట్ కోసం ఎవడో ఆగలేదు అనుకోండి ఇంకా రెడ్ లైట్ ఉండగానే ముందున్న రెండు రెండు లేయర్స్ వెళ్ళిపోయాయి అనుకోండి మేము వెనకాల నుంచి హాయ్ హాయ్ అని కొట్టేస్తున్నారు అనుకోండి మీరు కూడా సరే కానీ లేని మీరు కూడా రెడ్ లైట్తో పాటు వెళ్ళిపోతారు కాబట్టి అది సోషల్ పీ ప్రెషర్ ఉంటుంది అలాగే పితృస్వామ్య వ్యవస్థలో ఎంతటి సత్పురుషుడు కూడా ఒక పిసరు స్త్రీని అబ్యూస్ చేస్తాడు ఎంతో మహాపురుషుడు కూడా అభ్యూస్ చేస్తాడు అలా ఉండేది అబ్యూస్ అని మన మోడర్నిటీ నుంచి అనే మాట చాలా సహజంగా వాళ్ళు స్వీకరించేవారు ఎంతలా స్వీకరించేవారు అంటే తిట్టినవాడు కొట్టేయడనో తిట్టినవాడే పెట్టినవాడే తిట్టేయడనో ఇలా భర్త తిట్టకపోతే పైవాడు తిప్పుతాడా ఏమనో అతి సహజంగా సుఖదుఖాలని అతి సహజంగా సహించేసేవారు మరి అత్తారింటికేళ్ళ తర్వాత మరి కొన్ని సుఖ లఖాలు ఉండవు తప్పుతుంది ఏంటి అని అనివారి తప్పిస్తే అగో మా అమ్మాయిని మీరు ఏదో ఇది చేస్తాం ఇది చేస్తున్నా అలా ఉండి వరకు అంటే అదంతా నేను గొప్పని నేను అంటలేదు స్త్రీ ఆ సమాజంలో పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీకి ప్రేమించడమే తెలుసు కానీ జయించడం తెలియదు పురుషుణ్ణి జయించాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు పురుషుణ్ణి ప్రేమించాలని అనుకున్నారు అంతేతనే వాళ్ళు ఓటమిలో ఉండేవారు కానీ ఆ ఓటమి వెనుక ఒక గొప్ప గెలుపు ఉంది సో సూర్యుని యొక్క తాపం కంటే వెన్నెల యొక్క చల్లదనంలో ఓ మహిమ ఉంది కనుక ఆ విధంగా చాలా సహజంగా సహనాన్ని కలిగి ఉండేవారు ఈ వచ్చేసి మోడర్న్ ఎడ్యుకేషన్ మోడర్నిటీ ఇవి స్త్రీలకు ఉన్నటువంటి ఆ సహజ లక్షణాన్ని చెడగొట్టి అయిపోయింది ఇంక స్త్రీ వర్గాన్ని గురించి అలా చెప్పాల్సిందేమీ పెద్ద కనపడదు అయిపోయింది దట్ ఈస్ నౌ ఇది విమెన్ ఆర్ యాడ్ అర్యాస్ బ్యాడ్ యాజ్ ఇంకా ఆధునికత యొక్క ప్రభావం వాళ్ళు ఉద్యోగం చేస్తారు వాళ్ళు క్రికెట్ ఆడతారు మందిరా బేడి ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు అందరూ క్రికెట్ ఆడాలని ఆవిడ ఒక కంకణం ఒకటి కొత్తగా ఉంటుంది మందిరా బేడి మందిరా వేడియో సో క్రికెట్ ఆడతారు ఫుట్బాల్ ఆడతారు కబడ్డీ కూడా ఆడతారు మీకేండి అయితే అంత ఇంకా సో ఇంకా యునీక్ ఫీచర్ ఎప్పుడైతే మీరు స్త్రీలు పురుషులు సమానం అని అయిపోయిందంటే స్త్రీని పరమేశ్వరుడు ఒక యునీక్ ఎవల్యూషనరీ ప్రోడక్ట్ కింద ఈశ్వరుడు సృష్టించాడు స్త్రీ స్త్రీ ఈజ్ లైక్ స్త్రీ స్త్రీ కెన్ నెవర్ బి లైక్ష స్త్రీ స్త్రీ వాట్ ఎమన్ ఈజ్ ఎ మ్యాన్ కెన్ నెవర్ బి సో ఇన్ దిస్ లైఫ్ టైమ్ వాడు తపస్సు చేసి ఇంకో జన్మెతే హీ కెన్ బి దాట్ ఆ భావజాలము ఆ సాత్వికత ఆ ప్రేమ ఆ సౌశీల్యము అవి పురుషుడికి ఎక్కడి నుంచి వస్తాయి సో వీఆర్ ఈక్వల్ విత్ మెన్ అంటే ఏమైంది అక్కడికి యు హ్రేడెడ్ యువర్ సార్డ్ యువర్ సెన్ హౌ యు ఆర్ ఈక్వల్ విత్ మెన్ యున్ నెవర్ బి ఈక్వల్ విత్ మెన్ సో ఎనీవే పరమేశ్వరుడు జగత్తు సృష్టికర్త అంటే జగత్ పరమేశ్వరుడు అంటే ఎక్కడో కూర్చుంటాడని కాదు ఈస్ ది మేకర్ ఆఫ్ దిస్ యూనివర్స్ సృష్టికర్త ఈశ్వరుడు సృష్టికర్త ఈశ్వరుడు అంటే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 కనుక సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఆధునికత అనే వ్యామోహంలో మనము ఒక అద్భుతమైన లక్షణం మన కల్చర్లో ఉంది అతి సహజంగా ఉంది సో ఆ ఒక ఓటమిలో గెలుపు దాగి ఉన్నది ఒక పరాభవంలో ఉన్నత స్థితి దాగి ఉన్నది సో ఒక చల్లదనంలో తీవ్ర ఒక గొప్ప ఉత్కర్ష దాగి ఉన్నది ఈ ఆధునికత వచ్చేసి దాన్ని కొంత చెడకొచ్చుంది కాబట్టి మనం మళ్ళీ వెళ్ళి గుడిసెల్లోనూనో లేకపోతే మట్టి ఇళ్లలోనో నివస మట్టి ఇళ్ళు అంటే రెండు రోజులకి ఒకసారి అలుకుంటూ ఉండాలి లేకపోతే అంతా గడబిడగా ఉంటుంది మళ్ళీ వెళ్ళి అలాంటి ఇళ్లలో నివసించాలని తర్వాత ద్వారబంధాలు పొట్టి ద్వారబంధాలు ప్రతివాడు వంగి వెళ్లాల్సి అలాంటి ఇళ్లలో గాంధీగారిని నివసించారు పోర్బందర్లో ఆయన ఇల్లు చూశారు నేను సో అలాంటి ఇళ్లలో మళ్ళీ మనం నివసించాలని నా అభిప్రాయం కాదు మనం మీతో మనం ఉండొచ్చు బట్ మన మనస్సుని మాత్రం Have to carefully reorganize the values in our life. So so, much ైజ్ ఇన్ అవర్ లైఫ్ సో సమదుఃఖ సుఖం అనే స్థితికి మనస్సుని క్రమంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది నిజానికి ఓ మహాత్ములు అన్నారు సృష్టిలో sukha dukha లేవన్నారు సృష్టిలో it is neither pleasant nor painful. నేదర్ is a పెయిన్ఫుల్ Surya సృష్టి సూర్యోదయం సూర్యాస్తమయం భూమి వాయువు gravitation. కోల్డ్ పంటలు వరదలు నదులు కొండలు అడవులు గ్రామాలు ఎన్వైరాన్మెంట్ పశువులు పక్షులు ఇవన్నీ ఉన్నాయి సృష్టిలో సుఖ దుఃఖాలు సృష్టిలో సుఖ దుఃఖాలు మానవుని మస్తిష్కంలో ఉన్నాయి మానవుని మనస్సులో ఉన్నాయి మానవుని మనస్సులో కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే హిస్ ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ థింగ్స్ యాస్ దే ఆర్ అంటే హిజ్ ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ ది యాక్స్ అథార్థ స్థితిని అంగీకరించ అంగీకరించడానికి వీడు వీడికి సాధ్యం కాదుంటే సంభవం కాదుంటే నో ఐ కెనాట్ యాక్సెప్ట్ అలా దొరకడానికి వీరు లేదు నో వ్యక్తి యొక్క శవం ఎదుర్కొన్నా ఉంటుంది వీడు నో ఐ వాంట్ యాక్సెప్ట్ అంటాడు వీళ్ళు యాక్సెప్ట్ చెబితే ఏం చేస్తారు మా మిత్రుడు ఒకటే ఓ సరదార్జీ అతను మాట అన్నాడు అతను అన్న అతను జోక చెప్పేవాడు అతని జోక దాని విశిష్ట తన అంత వరకు గుర్తించాడు నవ్వు తిరిగి ఘోష అతను మర్చిపోయి ఉంటాడు కానీ నా మనస్సులో మిగిలిపోయింది ఆ జోక ఏమిటంటే అతను అనయ్యడు యు బిహేవ్ చాలా సీరియస్గా చెప్పేవాడు డియర్ ఫ్రెండ్ యు బిహేవ్ యువర్ శా ఇఫ్ యుట్ బిహేవ్ డోంట్ బిహేవ్ అలా అలా తేం చేసేవాడు అంటే ఏదో కొడతాడేమో అని అనిపించి సర్దార్జీ కొంచెం మంచి జబర్దస్తి ఉండేవాడు if you do not behave okay i don't wish you alive arega you accept it okay if you do not accept okay don't accept it. But what will happen nothing is going to happen cabaret acceptance is the key is the mechanism by which you develop endurance endurance on which a noble virtue iswarunne prarthinchi nishkamanga నిర్భయంగా ఈశ్వరుని ప్రార్థించి అలా నిలబడిపోవడం ఉన్నది అది నిష్కామ కర్మయోగం అని నిష్కామ భక్తి యోగం అది చాలా సర్వోత్కృష్టమైనది అంటే మన కామనల్ని మన భయాల్ని దాంట్లో ప్రవేశపెట్టం ఎందుకు ప్రవేశపెట్టము అంటే బికాస్ వీఆర్ సమ దుఃఖ సుఖోట్ మైండ్ హ్యావింగ్ కేర్ ఫర్ సమ దుఃఖ సుఖ అనే స్థితికి మనస్సుని కనుక ఎందుకంటే సృష్టిలో సుఖ దుఃఖాలు అదే నేను మీకు మనవి చేస్తున్నాను సుఖ దుఃఖములు మనస్సులో ఉన్నాయంటే దూ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఏ థింగ్ అది దుఃఖం అయిపోతుంది దట్ ఈస్ సో ఎవడైతే సుఖ దుఃఖములు ఏడల సమమైన స్థితి ఉంటాడో వాడే ధీరుడు ఈ సుఖ దుఃఖములు అయితే సుఖదుథయంతి ఎవరిని పీడించవో సో మనం భాష్యం చూసామా ఎంహి సూతం భాష్యం సో శంకరు అవతారిక ఏముందంటే శీతోష్ణాదీని సహత కింస్యాది శృణం శీతోష్ణములను సహించి శీతో ఆది శబ్దం చేత సుఖ దుఃఖములను అంటే అన్ని ద్వంద్వాలని సహించేయడం సహించేయడం చేతన ఏమవుతుంది ద్వంద్వాతీతులు ఇప్పుడు చలిని సహించి స్నానం చేసేసాడు అనుకోండి ఆ తర్వాత వాడు ఏమవుతాడు సో చలి వేడికి అతీతులు వాడికి చలి వేయు వేడి అనే వేడి సమస్య ఉండదు వేడిని సహించేసి కూర్చున్నాడు అనుకోండి అప్పుడు వాడు ఏమవుతాడు వేడి చలికి అతీతులు అయిపోతాడు కాబట్టి వేసవ కాలంలో వేడిని సహించేయటం శీతకాలంలో చలిని సహించేయటం సహించేస్తే కొంతకాలానికి రెండింటికి అతీతులు అయిపోతాడు పక్క వాళ్ళు చెప్పాలి ఇప్పుడు వేడిగా ఉందని పక్క వాళ్ళు చెప్పాలి చలి వేస్తుంది మీరు గమనించారు లేదో అని పక్క చెప్పాలి వేడు అతీతులు అయి అదేవిధంగా సుఖ దుఃఖములు కూడా అలాంటివ్యాయి సో మొట్టమొదట సహించటం కొంతసేపే సహించటం అభ్యాసం చేస్తారు బై అండర్స్టాండింగ్ ఆ తర్వాత ఇంకా వీరు సహించక్కర్లేదు అది సహజంగా అవి నెత్తిపించిపోతాయి సుఖ దుఃఖాలు వాళ్ళు అలాగే ఉండేవారు సుఖము పట్టి పట్టుకునేవారు దుఃఖము పట్టుకుని ఏదో వస్తాయని పట్టుకునేవారు అలా సహించేస్తూ ఉండేవారు అలా వాళ్ళు నిర్వికారంగానే ఉండేవారు పాపం సో ఆ రకంగా నా ఉద్దేశంలో వాళ్ళు ఆత్మనిష్ట అనేది అతి సహజంగా వాళ్ళకి లభించింది ఎవరైనా మహాత్ములు రెండు మాటలు చెప్పేపటికి వాళ్ళకి అవగతం అయిపోయింది అలా ఉండేవి సో సమదుఃఖ సుఖం అవి అవి సహిష్టే ఏమిటవుతుంది ఏమిటి లాభము అంటే ఇతి శృణు అది చెప్తాను నేను భాష ఎం హి సమదుఃఖ సుఖం సో ఎంహి ఎంహి అని ఉంది ఎం అంటే బికాస్ ఎం అంటే ఎం పురుషం ఏ వ్యక్తి ఏ వ్యక్తి అయితే అంటే ఏదో ఫలానా కులమనో ఫలానా వర్గంనో అలాగేమనుకోవద్దు ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి సుఖ దుఃఖాలను జాగ్రత్తగా సహించాలన్నదానికి ఇంకా మిగతా డీటెయిల్స్ అనవసరం ఒకసారి నేను రాజమండ్రి వెళ్ళా ఒక ఆయన ఒక పెద్ద పండితుడు ఆయన నన్ను అడిగారు మీరు వేదాంతం పోషిస్తుంటారు మీరు అప్పుడప్పుడు అవిన కూడా వెళ్తుంటారు అక్కడ కూడా వేదాంతం పోషిస్తారు అవును అంటే మరి అక్కడ అమెరికా వాళ్ళు వచ్చి మీ దగ్గర చదువుకుంటారా అని చదువుకుంటారు ఓ మరి అయితే మరి వేదాంతాన్ని అమెరికా వాళ్ళకి మిలేచ్చలకి చెప్పచ్చా అంటే నేను అన్నాను అది మీరే చెప్పండి నాకు నేను ఒక మాట చెప్తా వినండి శోకించని వా సందర్భంలో శోకించడం అది నేను ఇది ఈ దృష్టాంతం చెప్పాను కోపము అనేది శత్రువుది బయట శత్రువు లేరు నీ కోపమే నీకు శత్రువు ఈ కోపము అనే శత్రువును దూరంగా పెట్టుకో నీవు జీవితంలో పైకి వస్తావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అన్నాడు అవును చెప్పాడు ఈ మాట చెప్పడానికి అమెరికా వాళ్ళకి మాట చెప్పచ్చా చెప్పవచ్చా ఇప్పుడు చెప్పిన మాట అమెరికా వాళ్ళకి చెప్పచ్చా అంటే ఆయన అన్నారు మీరు కొంచెం అడ్డంగా వాదిస్తున్నారు నేనన్నా నేను అడ్డంగా వాదించట్లేదు మీరు దయచేసి చెప్పండి నేను అడుగుతున్నాను ఈ మాట చెప్పొచ్చా చెప్పబోద్దు అయితే ఆ మాట మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చెప్పచ్చు అన్నారు ఆయన అంటే నన్ను నన్ను సంస్కృతంలో చెప్పకూడదా నాకు సంస్కృతం వచ్చుననుకోండి ఆయన కూడా అవతల అమెరికా వాళ్ళు సంస్కృతం చదువుకుంటారు మీరు అమెరికా వెళ్తే వాళ్ళు మంది సాంస్క్రిత్ ప్రొఫెసర్ ప్రతి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ ఉంటుంది సవతతల్లి ప్రేమగా ఉండదు డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ ప్రేమగా చదువుకుంటారు మీరు అమెరికా వెళ్తే అక్కడ వాళ్ళొంద మంది సాంస్క్రిత్ ప్రొఫెసర్స్ కనపడతారు వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు కొంచెం యాస ఉంటుంది సోనియా గాంధీ గారి హిందీ స్పీచ్ ఇచ్చినట్టు ఉంటుంది ఒక్కబిసారి యాసతో ఉంటుంది సో కాబట్టి వాళ్ళు సంస్కృతంలో మాట్లాడారనుకోండి మనం సంస్కృతంలో మాట్లాడేమనుకోండి వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు ఈ మాటలు సంస్కృతంలో చెప్పకూడదా అంటే సంస్కృతంలో కూడా చెప్పవచ్చు అయితే ఇంకా మీ అభ్యంతరం వల్ల కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహైరినం అనే శ్లోకం చెప్పకూడదనా అదే మీ అభి మీ యొక్క అభ్యంతరం అంటే ఆయన ఏమన్నారో దోషం ఏమోనండి నాకు ఇన్ని తెలియవు మన పెద్దలు చెప్పింది నేను చెప్పాను మీరు పెద్దలు చెప్పింది చెప్పలేదండి ఏదో కర్ణాకర్నిగా విన్నది మీరు చెప్పారు మీరు పెద్దలు అంటే ఎవరు పెద్దలు పెద్ద వివేకానందులు పెద్ద కదా రామకృష్ణ బ్రహ్మ పెద్ద కదా ఎవరు పెద్దలు అంటే ఎవరు కాబట్టి పెద్దలు చెప్పింది చెప్పలేదు మీరు కర్ణాకర్నిగా విన్నది ఏదో చెప్పారు మీరు హియర్సే చెప్పారు అని నేను అంటే మీరు అడ్డంగా వాదిస్తున్నారు అంటే నేను వాదించలేదు నా అభిప్రాయం నేను చెప్పాను సో సో ది పాయింట్ ఈజ్ ఎం హి పురుషం ఏ పురుషుడైనా సరే దీనికోసం ఫలానేవాడేనే అక్కర్లేదు సో ఎం హి పురుషం ఇదే మీకు రాజసూయోగం చేయాలనుకోండి ఇలా ఉండదు అక్కడ వాక్యం అక్కడ ఎలా ఉంటుందంటే రాజా రాజ్యసూయైన స్వరాజ్యకామో యజేత అని ఉంటుంది రాజసూయం ఎవడు చేస్తాడో వాడు అలా ఉండదు ఎవడు కావాలంటే వాడు చేయొచ్చు అలా ఉండదు వాడు ముందు రాజయ్యి ఉండాలి రాజ అయితే చాలా రాజ అంటే రాజ్య పరిపాలన చేసేవాడని అర్థం సో రాజ్య రాజయ్యి ఉండాలి రాజా అక్కడ అండ్ దెన్ స్వరాజ్య కామహ సామంతులందరిపై చక్రవర్తిగా నేనుండాలి అనే కోరిక వాడికి ఉండాలి అప్పుడు రాజసూర్యాగాన్ని చేయాలి వాడు రాజు కాదనుకోండి వేదం చెప్పుకుని బతుకుతున్నాడు అనుకోండి లేకపోతే పాఠం చెప్పుకుని బతుకుతున్నాడు అనుకోండి వాడికి రాజ్యసం అందు అర్హత లేదు రాజయ్య ఉండి మన సామ్రాజ్యం మనం పాలిద్దాం ప్రజలకు మంచి పాలనిద్దాం పక్క సామ్రాజ్యాన్ని కూడా మనం కలిపి ఎందుకు ఆ దురాశ మనకి అని వాడు అనుకున్నాడు అనుకోండి వాడికే అర్హత లేదు వాడికే అధికారం లేదు కాబట్టి అక్కడ వాక్యాలు అలా ఉంటాయి ఇక్కడ అలాగే ఉండదు ఎంహి పురుష ఇక్కడ సర్వ మానవులకి అధికారము ఈ రకమైన ఉన్నత గుణముల మనస్సున్న వాడికి ఆ మనస్సు పెట్టే బాధ నుంచి తప్పించుకోవాలని అనిపిస్తుంది కాబట్టి వాడారు పురుషం ఏ పురుషుణ్ణయితే దుఃఖ సుఖేతం సమదుఃఖ సుఖం అని విగ్రహవాక్యం చెప్పారు ఆయన సమే దుఃఖ సుఖేశ సహా సమదుఃఖ సుఖ తం సమదుఃఖ సుఖం అది విగ్రహవంతం అంటే దుఃఖ సుఖములు రెండు సమానమైన వాడు ఏమిటండి రెండు సమానవాడు అంటే ఇప్పుడు వివరణిస్తున్నారు సుఖ దుఃఖ ప్రాప్తూ హర్షమిషాదరహితం అది హర్షము అంటే చాలా ఉద్రిక్తమైన మానసోల్లాసము మనస్సు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 ఇప్పుడు వార్త మీరు మనిషి నిలబడి ఉంటాడు మీరు వెళ్ళి వార్త చెప్పారనుకోండి వాడు వెంటనే అక్కడ కుర్చీ ఏదో గోడో ఏదో పట్టుకుని కూర్చుంటాడు ఇంకా నిలబడలేదు అప్పుడు వెంటనే మంచి నీళ్ళు తీసుకొచ్చి కొంచెం పక్కన ఉన్న వాళ్ళు తెలివైన మంచి నీళ్లు తీసుకొచ్చి ఇంకా కొంచెం రెస్పాన్స్ ఇంకా పెద్దదిగా ఉంటే వాడు పడిపోతాడు కింద కుప్ప పడిపోతాడు మొహం నీళ్లు తొందుతాడు హాస్పిటలైజ్ చేస్తారు సో అవయవములు శిథిలమైపోతాయి సీద వినాశాన్ని అంటే కాళ్ళు నిలబడ్డాలు లేవి ఇంకా ఆ నరాలు కండరాలు నిలబెట్టే శక్తి వాటికి ఉండదు మోకాలు స్టిఫ్గా ఉండదు ఇలా మడత పడిపోయి కూలు పడిపోతుంది కూర్చోలేదు శరీరము తన సామర్థ్యాన్ని కోల్పోతుంది సామర్థ్యం ఉంటుంది బట్ ఆ శక్తి మనకి వినియోగానికి రాకుండా అయిపోతుంది ఎందుకంటే మనస్సు బాగా దెబ్బతినేసి మనస్సుకి నెత్తి మీద ఓ కట్ట ఎదగొట్టి కొట్టారనుకోండి గట్టిగా కొట్టారనుకోండి రక్తం రావడం మాట అలాంటివి పెట్టి ఆ ఇంపాక్ట్కి వాడు ఏమవుతాడు కింద కుప్పకూలి పడిపోతాడు శరీరం మీద కొట్టిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ మనస్సు మీద పడుతుంది సూక్ష్మమైన దెబ్బ అది తట్టుకోవడం చాలా కష్టం దాన్ని విషాదము అని మనం మనస్సుని అంత వలనరబుల్గా పెట్టుకోకూడదు ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఈ డబ్బు కొంత అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదిస్తాడు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఒక రొయ్యల చెరువు ఒకటే స్టార్ట్ చేశాడు ఏదో ఎక్కడో లీజో తీసుకున్నాడో ఏదో ఒక రొయ్యల చెరువు స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన సంవత్సరంలో అతనికి యాభై వేల లాభం వచ్చింది యాభై లాభం వచ్చేప్పటికీ మహానందపడ్డాడు ఇప్పుడు ఒక ఆరు మాసాల వరకుకి యాభై వేలు వచ్చింది కదా హీ షుడ్ బి హ్యాపీ ఇప్పుడు ఏం చేశాడంటే ఇది చాలా బాగుందే పది రొయ్యల చెరువులుంటే ఐదు లక్షల లాభం వస్తుంది అని ఎవళ్ళ దగ్గరికో వెళ్ళి బ్యాంక్ లోన్ తీసుకొచ్చాడు లోన్ తీసుకొచ్చి పది రొయ్యల చెరువులు స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తే ఐదు లక్షల లాభం వచ్చింది అమ్మా ఇది ఎంత బాగుందో అనుకున్నాడు అనుకుని ఈసారి పెద్ద లోన్ ఒకటి పట్టుకొచ్చాడు ఒక కోటి రూపాయలు లేకపోతే యాభై లక్షల లోన్ పట్టుకొచ్చాడు వంద రోజుల జరువులు స్టార్ట్ చేసుకోండి ఈసారి రోజులకి ఏదో కొంచెం అనారోగ్యం చేసింది ఇప్పుడు వీడికి అనారోగ్యం చేసినా పర్వాలేదు కానీ రోజులకి అనారోగ్యం చేస్తే మాత్రం కుదరదు వీడికి ఏదైనా జ్వరం వస్తే పర్వాలేదు రోజులకి జ్వరం వచ్చిందనుకోండి అయిపోయింది వీడి ఇప్పుడు ఏమైపోయాడంటే ఎవరి ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ నుంచి పట్టుకొచ్చాడు ఈ వీళ్ళు బాగుమరతి పెట్టిన ఫైనాన్స్ కంపెనీ సో ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ మూతపడింది వీడు వీడు దివాళా తీసేసాడు బ్యాంక్ కరప్ట్ అయిపోయాడు అయిపోయి ఎవరికి తెలియకుండా రహస్యంగా మధ్యప్రదేశ్ విడిపోయి ఉంటున్నాడు సో మీ ఈ అప్పుల వాళ్ళు బాధపడలేక సో ఈజే పరారీలో ఉన్నాడు ఏమిటంటారు మానవుని యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది ఎక్కడో ఒక చోట ఆశకి అంతుండాలి ఎంత ఆదాయం వస్తే వీడికి సుఖం ఎంత లాభం వస్తే కాబట్టి ఈ బాట ఉన్నదే ఈ ఈ రోడ్డు ఈ రోడ్డు దగ్గర ప్రాబ్లమ్స్ వింటాయి ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ రోడ్ నెంబర్ వన్ ఇప్పుడు సపోజ్ మూడోసారి కూడా లాభం వచ్చింది అనుకోండి అప్పుడు వాడు ఒక నాలుగు మరబోట్లు కొని ఫిషింగ్ కూడా మొదలెడతాడు ఒక్కొక్క మరబోటు రెండు కోట్ల రూపాయలు కాబట్టి ఇంకోసారి లాభం వచ్చిందనుకోండి ఇలాగంటే ఒక పోర్ట్ అద్దె తీసుకుని ఇంకా ఎక్కువ మొదలు పెడతాడు అప్పుడు కూలిపోతాడు ఎప్పుడో అప్పుడు కూలిపోవడం తప్పదు పెరుగుట విరుగుట కొరకాయ సో ఈ రోడ్డు ఇట్ ఈస్ ఎండ్లెస్ రోడ్డు మీకు తృప్తి అనేది ఎప్పుడు కలగదు దాంట్లో నెంబర్ వన్ నెంబర్ టూ సో ఏమిటంటే ఎప్పుడో అప్పుడు కుప్పకూలిపోవడం తప్పదు ఆ రోడ్డు మీద ఒక ఆయన అడిగారు మరి ఇలా అయితే మరి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండదు కదా అంటే నేను అన్నాను జీవితంలో సుఖశాంతులు కావాలా ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాలా ఏది కావాలంటారు మోడర్నిటీ అంటుంది ఆధునికత అంటుంది పో ప్రాచీన వాళ్ళు ఎలా ఉండేవారంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ కాదు ఎంటర్ప్రనియూర్షిప్ మంచిదో జడ్డదో అలాంటివి సుఖశాంతులు మాత్రం కావాలని అనుకునేవారు కానీ ఆధునికత వచ్చి ఒక ఒక విరుద్ధమైన తర్కాన్ని ప్రవేశపెట్టింది మానవుని మస్తిష్క ఈ తర్కం ఏమిటంటే సుఖశాంతులు మాట తర్వాత చూసుకుందాము ముందు ఎంటర్ప్రన్యూర్షిప్ అండ్ అంబిషన్ అండ్ కాంపిటీషన్ అవి లైఫ్ యొక్క మూల స్తంభాలు అనేటువంటి ఒక మాటని అనే ఒక వాల్యూని జీవితంలో ప్రవేశపెట్టింది ఈ ఆధునికత యొక్క పుణ్యం ఇది గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన సిస్టమ్ ఏమిటంటే కాంపిటీషన్ ఎంటర్ప్రనియూర్షిప్ అండ్ ఆంబిషన్ ఇవే జీవితం అంటే అనే ఒక నూతనమైన వాల్యూని తీసుకొచ్చింది సో ఇప్పుడు ఇదేమైపోయిందంటే దిస్ హాస్ బికమ్ ఏ న్యూ వేద మానవ జీవితం యొక్క శోభ ఏమిటంటే ఇవై మూడును బట్ కాంపిటీషన్ ఈ violence ambition is destructive ఈ మాటలు వినడానికి కూడా బాగుండవు కాబట్టి ఈ కల్చర్ బాగా మన మనస్సుకి పట్టేసింది అనుకోండి అప్పుడు సుఖశాంతులు అనే మాట అవేవో అసందర్భపు మాటల్లా వినబడతాయి కాబట్టి జీవితంలో కావలసినవి సుఖశాంతులు శాంతి ఆనందము శాంతము లేక సౌఖ్యము లేదు అది కావాలి పది ఎకరాల భూమి ఉన్నవాడు యాభై ఎకరాల కోసం తట్టాలు పడక్కర్లేదు పది ఎకరాల భూమి ఉన్నవాడు సుఖశాంతుల కోసం ప్రయత్నం చేయాలి పది లక్షల ఆదాయం ఉన్నవాడు యాభై లక్షల కోసం తట్టాలు పడక్కర్లేదు సుఖ యాభై లక్షలు అయితే అవనైందా దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఇన్కాన్సిక్వెన్షియల్ దట్ ఈస్ నే దర్ హియర్ నార్ దేర్ అయితే అవనయి అదే అయినా పర్వాలేదు అవ్వకపోయినా పర్వాలేదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ పది లక్షల ఆదాయం ఉన్నవాడు సుఖశాంతుల కోసం కృషి చేయాలి ఉద్యోగం లేక పూట గడవక ఉన్నవాడు వాడు కాంపీట్ చేయాలి వాడు ఎంటర్ప్రీనియర్షిప్ చూపించాలి కానీ పది లక్షల ఆదాయం ఉన్నవాడికి ఎందుకు ఎంటర్ప్రెనియూర్షిప్ ఓ ఇండస్ట్రీ అయింది ఇండస్ట్రీ పెడితే రెండు కలిపి గొప్ప రెండు కాదు నాలుగు పెట్టాక రెండు గొప్పకోలేదు బాగా నడుస్తున్నాయి అనుకో అప్పుడేమవుతుంది ఇంకో రెండు పెట్టాలనిపిస్తుంది సో రెండు నడుస్తున్నప్పుడు ఇంకో రెండు పెట్టాలన్నా ఆ రెండు నడవకుండా గొప్పకోన ఎఫెక్ట్ ఒకటే అది చూసారు దాని రహస్యం తెలుసుకోవడం కష్టం ఎనీవే సో సుఖ దుఃఖములు వచ్చినప్పుడు హర్ష విషాదములు లేకపోకుట ధీరం ధీమంతం ధీరుడు అంటే ధీమంతుడు ధీ అంటే బుద్ధి అండర్స్టాండింగ్ కలవాడు అటువంటి వాడిని అందము నవ్యథయంతి నాలయంతి నిత్యాత్మదర్శనా ఏతే యథోక్త శీతోష్ణాయ ఈ శీతోష్ణములు మొదలైనవి నిత్యాత్మదర్శిని అవి నా వ్యథయంతి నా చాలయంతి వాడిని విచలితుణ్ణి చేయలేవు వాడిని కదల్చలేవు ఇప్పుడు ఒకడు ఉన్నాడు స్నానం చేయాలి వేడి నీళ్లు లేవు శీతోష్ణాలు అంటున్నారు కాబట్టి చెప్తున్నా వేడి నీళ్లు లేవు వాడింకక్కడి నుంచి కంప్లైంట్ చేయడం మొదలెడతాడు కుమారుల స్నానం ఎలా చేస్తాం వేడి నీళ్ళు లేవు ఈ స్నానం చేయకపోతే మంచిదేమో చేయకపోతేలాగా తర్వాత మళ్ళీ నీళ్లు ఉండే ఉండవో తర్వాత మళ్ళీ టైం ఉంటుందో ఉండదో చేయబోతేనేమో అసహ్యంగా ఉంటుంది మరైతే చేద్దాం ఉంటే చలి అని ఇలాగా వాడు అలాగా భయపడుతూ ఉంటాడు తర్వాత దాన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు చు చుట్టుపక్కల తిట్టవలసిన వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే తిడతాడు ఎవరు చుట్టుపక్కల తిట్టాల్సిన వాడు లేకపోతే ప్రారంభాన్ని తిడతాడు దైవాన్ని తిడతాడు ఇంకేటో తిడతాడు మరొకటి ఏదో ఒకటి తిడుతూ ఉంటాడు తిట్టి తిట్టి తిట్టి పదిహేను నిమిషాలు అయిన తర్వాత వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంకో పది నిమిషాలు తిట్టుకుంటాడు వీడు ఇది ఇదొక పద్ధతి ఇంకొకడు ఉన్నాడు చన్నీళ్ళు స్నానం చేయమంటే ఓహో కొంచెం ఇబ్బందే అని అనుకుంటాడు ఏదో సహిస్తాడు దేహానికి సహించే శక్తి ఉంది మనస్సుకు సహించడానికి మనస్సు సిద్ధపడితే దేహానికి సహించే శక్తి ఉంది మనస్సు కంప్లైంట్ చేస్తుంటే దేహానికి సహించే శక్తి అసలే ఉండదు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 ఏదో కైలాస్ మౌంట్ కైలాస్ వెళ్ళి చోట ఏదో స్నానం చేసే అవకాశం ఉంది స్నానం చేశాను నేను అనుకున్నాను సబ్బు అది కుదరదు అసలు ఒళ్ళు తడిస్తే చాలు రా భగవంతుడా ఎందుకంటే నీళ్ళు ఏమో ఉన్నాయి బయట చాలా అచ్చ అతి తీవ్రమైన చది సబ్బు తడిస్తే చాలు అని అనుకుని బయలుదేరా బయలుదేరా అయినా పోలే సబ్బు పెడదామని సబ్బు కూడా పట్టుకెళ్ళారు సరే స్నానం మొదలుపెట్టా చాలా కఠినమైన స్నానం సామాన్యమైన స్నానం కాదు కానీ నువ్వు బిలీవమే మొత్తానికి సబ్బు కూడా వాడి స్నానం చేయడం అయింది ఏదో కింద మీద పడి ఆ తర్వాత ఎంతో బాగుంది తర్వాత ఒక ఫీలింగ్ అనమాట విక్టరీ ఇప్పుడు మీలో పాఠం చెప్పేప్పుడు కూడా అది చెప్తున్నానంటే హౌ మచ్ నేను ఎలా ఫీల్ అయ్యి ఉంటానో మీరు ఊహించాలి జరిగే సంవత్సరం అయినా అదేదో ఘనకార్యం కింద నేను అంటే అంత సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అంత ఫీలింగ్ వస్తుంది మనస్సుకి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అంటే కేవలం కంప్లైంట్ చేయకుండా ఉండటమే స్టాప్ కంప్లైనింగ్ అండి ఎన్డియో ఎన్డియో చేయటం మొదలుపెట్టారు మీకు తెలుస్తుంది దాంట్లో అవుతాం సాంబార్ వడ్డించారు నాకు భోజనం దగ్గర వడ్డించేపటికి మొట్టమొదట మొద్ద ఒంట్లో పెట్టుకోగానే స్పష్టమైపోయింది ఉప్పు వేయడం మర్చిపోయాను వెంటనే నాలుగు నో ఉప్పు లేదు ఉప్పు లేకపోవడం ఉప్పు లేదని ఎలా చెప్తారో తెలిసిన అదేమిటది ఉప్పు లేదు అని అలా చెప్తాను అంటే అంటే అసంభవం అన్న విషయం అది ఇట్ ఈస్ ఎ కెటాస్ట్రఫీ అన్నట్టుగా చెప్తారు నాకు అలాగే అనిపించింది అయ్యో అదేమిటిది సమ్మర్లో ఉప్పు లేదే అని అనిపించింది మామూలుగా కోపంగా చెప్పి ఏ ఉప్పు వేయడం మర్చిపోయావు నువ్వని చెప్తాను కోప్పడానికి భయం వేసింది అనుకోండి మర్చిపోయావేమో అని చెప్తాను మొత్తానికి ఇదో అదో ఉంటుంది నాన్ యాక్సెప్టెన్స్ అయితే ఖాయం సో నాకు అలాగే అనిపించింది నోటికి నాలుగు చిగురు దాకా వచ్చేసింది ఉప్పు లేదండి అనే మాట కానీ ఎందుకునో ఓకే అని ఆగాను ఆగి రెండో ముందు నోట్లో పెట్టుకున్నాను అంత బ్యాడ్ అనిపింది సరే అప్పుడు ఆ పురుషుల మొక్క ఒకటి ఉంది అది తీసి నవ్వులేను బానే ఉంది ఉప్పు దానికి ఉండే ఒక విలక్షణమైన రుచి కప్పు పడిపోతుంది ఉప్పు అన్నింటినీ ఏకం చేసి సో ఉప్పు లేకపోవడంతో ఆ ముక్క నవీలినప్పుడు దాంట్లో ఉండే సహజమైన ఒక తీయదనం నాలుగు వచ్చింది సరే ఇంకో ముద్ద తింటే బాగుంది పురుషు వల్ల బాగుంది ఫైనల్గా నేను హ్యాపీగా పోయిన హ్యాపీగా చేసేసాను ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ చూసుకున్నారు ఉప్పు లేదనే సో ఈ రకంగా యాక్సెప్ట్ చేయటం అంటూ మీకు దాంట్లో ఆ గుణము ఫస్ట్ స్టెప్ మీరు వేసేపటికి దాని నుంచి ఒక ఎనర్జీ వచ్చేస్తుంది దాని నుంచి ఒక శోభ ఒక మనోధైర్యం బలం వచ్చేస్తుందంటే సో ఆ యాక్సెప్ట్ చేయటంలో ఆ ఆత్మ బలం బయటకు అది చెప్దామని నేను ఇదంతా చెప్పాను నిత్యాత్మ దర్శనాథ్ మీకు ఆ ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు వచ్చిపోయి మీరు వచ్చిపోయే సుఖదుఖాల్ని పట్టుకుంటే మిగిలిది ఏది ఉండదు మీరు వాటిని శ్రద్ధ పెట్టడం మానేసి సహనం చేయటం ఎప్పుడైతే ప్రారంభించారో చూడండి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 రాగద్వేషాల లెవెల్లో బతకకూడదు అన్నారు కాన్షియస్నెస్లో చైతన్యం ఉంది మానవుడు అంటే చేతన పురుషుడు కదండి వాడి లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి సో ఎలాగైతే సర్ఫర్ అనేవాడు కేవలం తరంగాల మీదే వాడు అలాగే పయనిస్తూ ఉంటాడో అలాగే మనము ఈ కాన్షియస్నెస్ యొక్క టాప్ లేయర్లో జీవిస్తూ ఉంటాం ఆ టాప్ లేయర్లో ఏముంటాయంటే రాగద్వేషములు తర్వాత ఇంటి అదే రాగద్వేషములు తర్వాత ఈ అదర్ ఇమోషన్సు ప్రేమ ప్రేమ అంటే అదే అటాచ్మెంటు తర్వాత సెంటిమెంట్సు తర్వాత ద్వేషము కోపములు తాపములు ఇక ఇవన్నీ కూడా ఆ టాప్ లేయర్ నిండా ఉంటాయి మీరు ఆ టాప్ లేయర్లోనే జీవిస్తూ ఉన్నారనుకోండి అదే జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది సముద్ర తరంగాల మీదే సర్ఫ్ చేస్తుంటే ఇదే సముద్రం అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది మీరు ఆ టాప్ లేయర్ని పట్టించుకోవడం మానేసి అది అలా ఉండనివ్వండి ఏం పర్వాలేదు తరంగాల మీద తేలియాడ్డానికి పెద్ద సమస్య కాదు ఎప్పుడైనా చేయించామని ఒక్క దాని లోతుల్లో ప్రవేశించారనుకోండి దెన్ యూ విల్ నో వాట్ ఈజ్ ది ఇన్నర్ డెప్త్ ఆఫ్ యువర్ ఓన్ కాన్షియస్నెస్ మీ చైతన్యం యొక్క లోతు ఏమిటో మీకు తెలీదు ఎందుకంటే చైతన్యం యొక్క ఎందుకంటే రాగద్వేషాలైనా కామక్రోధాలైనా పాలైనా పరితాపాలైనా అన్ని చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటాయి చైతన్యంలోనే ఏది ప్రకాశించదు కానీ చైతన్యం యొక్క ఉపరితలంలో అది అప్పర్ లేయర్ ఆఫ్ చైతన్యంలో ఇవి ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి ఈ సంసార అక్కడ ఉంటాయి కేవలం దాంట్లోనే జీవించేస్తూ ఉంటారనుకోండి మీరు ఒక జీవితకాలం జీవించినా ఇందాక మనం సూత్రభాషంలో చూసాం ఆత్మనయవ సత వీడు ఆత్మస్వరూపుడుగానే ఉంటాడు ఆల్ ది టైమ్ హీఈస్ ది ఆత్మ బట్ ఎప్పుడైతే ఆ సూపర్ఫిషియల్ లేయర్స్లోనే జీవిస్తూ ఉంటాడో వీడికి ఆత్మ యొక్క యథార్థ స్వరూపం అనుభవానికే రాదు సర్ఫే చేసి వాడికి సర్ఫింగే చేసేవాడికి సముద్రము యొక్క విస్తారం సముద్రము యొక్క అగాధ స్థితి కానీ వాడికి అనుభవానికి రాదు వాడు తరంగాల మీద ఎగురుతూ ఉంటాడు దిగుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా జీవితంలో అది అప్పర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం ఫిక్స్ అయిపోకుండా ఆ లేయర్స్ని పెనిట్రేట్ చేయాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు ట్రైన్ ది మైండ్ పెనిట్రేట్ ఇట్స్ ఓన్ డెప్స్ మనస్సు యొక్క లోతులే చేతి ఆత్మ అంటే ఆత్మ అంటే ఎక్కడో వేరే ఏమీ లేదు సో మనస్సు లోతుల్లోనే ఆత్మ సో మీరు మనస్సు లెవెల్స్లోనే అంటే మనస్సుకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మైండ్ హ్యాస్ టు ఓవర్కమ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ తనకి తాను పెట్టుకున్నటువంటి హద్దులని అది అధిగమించాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనస్సుకి మీరు ఆ ట్రైనింగ్ training ఆ ట్రైనింగ్ training యాక్సెప్టెన్స్ acceptance and endurance అంటే అది ఎప్పుడైతే మీకు ఆ ట్రైనింగ్ ఇచ్చారో మనస్సు ఈ సూపర్ఫిషియల్ లెయర్స్ని పరిశీలిస్తుంది అవి అనుభవానికి వస్తాయి కానీ వాటికంటే కూడా లోతుల్లో ఉండేటువంటి ఆ డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇది భాషకి అందని సత్యాలు ఇవన్నీ భాషకు అయినా భాషలోనే చెప్పాలి మరి ఇంకెలా చెప్పాలి పాఠం చెప్పడానికి పూనుకున్నవాడు భాషకి అందని సత్యాన్ని భాషలో ప్రవేశపెట్టి చెప్పాలి అదే అదే ఇంగ్లీష్ నడుస్తుంది హిందీ నడుస్తుంది తెలుగు నడుస్తుంది సంస్కృతి నాలుగు భాషలు అలాగా నడుస్తూ ఉంటాయి మొత్తానికి మెసేజ్ అందడం ముఖ్యం కాబట్టి మనస్సు లోతుల్లోకి వాడు ప్రవేశించగలుగుతాడు అది నిత్యాత్మదర్శనము ఉంటుంది ఈ పైనుండే తరంగాలు వచ్చిపోతూ ఉంటాయి ఈ రాగద్వేషాలు వచ్చిపోయి ఆగమాపాయినహ తరంగం ఏమిటండి ఆగమాపాయి అంటే తరంగానికి డెఫినేషన్ అది ఆ ఆత్మ యొక్క మీ మీ మనస్సు యొక్క లోతులు ఉన్నాయే అది నిత్యం అది ఎక్కడికి అది కూటస్థం అది నిశ్చలంగా ఉంటుంది దాన్ని మీరు దర్శిస్తారు దర్శించినట్లయితే మీరు ఈ రాగద్వేషాలు మిమ్మల్ని ఏమీ చేయలేదు దట్ డీపర్ పర్సనాలిటీని కనుక మీరు దర్శించగలిగినట్లయితే ఆ అనుభవానికి రాగలిగితే ఈ రాగద్వేషాలను అలా సహించేస్తూ ఉంటాం నేను ఒక పండితుడిని ఒక జీవితంలో చాలా చాలా చాలా చాలా కష్టాలు పడ్డారు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు కానీ ఓసారి అన్నారు ఏమైనా జీవితంలో సుఖం లేదో అయి అని అన్నారు అంతే దటిది ఓన్లీ కంప్లైంట్ అంత కష్టాన్ని అంత అలవోకగా ఎలాగే దాటేసారా అని ఆశ్చర్యమే కలుగు ఎలా దాటేరా అంటే నాకు అర్థమైనంతలో బహుశా నిత్యాత్మ దర్శనం వల్ల వచ్చిన సామర్థ్యం అంటే అలా సహించేసేయటం ఎంతటి కష్టం వచ్చినా అలా సహించేస్తూ ఉండటం అలా సహించేస్తాం అది వీక్నెస్ కాదు సుమండి అది స్ట్రె బలం ధీరం తీర పురుషుడే చేయగలుగుతాడు దాన్ని ఏముంది ఆనందంగా ఉన్న బర్త్డే పార్టీ డ్యాన్స్ చేయడానికేనో ఎవడైనా చచ్చిపోయినప్పుడు బోరుమని ఏడవడానికి దా దానికి ఏం కావాలి దానికి పెద్ద తెలివితేటలు ఏమి ఉండాలి సో ఆత్మస్వరూపుని తెలుసుకోవాలంటే తెలివితేటలు కావాలి కానీ అత్తడ కోడల తగులాంటికి తెలివితే కావాలి ఏదేట్లో సుఖదుఖాల్లో ఎగిరిపడ్డానికి ఏ ధీర పురుషుడు కారలేదు మానవ మాత్రుడు చేయగలుగుతాడు అప్పని చేస్తూ ఉంటాడు పని కాబట్టి సహనము ఉన్నది ఇట్ ఈజ్ ఎ వెరీ గ్లోరియస్ థింగ్ అపకారికిను ఉపకారం సేవివాడు నేర్పరిసుమతి అపకారికి ఉపకారం చేయాలంటే ఎన్ని స్టెప్స్ మీరు అధిగమించాలో మీరు ఊహ కూడా చేయలేదు వాడు చేసిన అపకారాన్ని అక్కడికి న్యూట్రల్ లెవెల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఎన్ని స్టెప్స్ ఫర్ గివ్ ఫర్ గట్ అండ్ అప్పుడు మీరు ఉపకారం చేస్తారు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 ఇచ్చాత్మదర్శననిష్ట అమృత అమృతభావాసాటి పురుషుడు ఇటి పురుషుడు ద్వంద్వ సహిష్ణు ద్వంద్వములను సహించేస్తాడు యాక్సెప్ట్ చేస్తాడనర్థం దిక్సెప్టెన్స్ ఇస్ ది కీ key to the problem of samsara acceptance you accept it bro telugu desham party odipoyindi congress vachind ankonde will you accept or not chaala mandi ki ishtam ga undakapochu em undi ipudu many people may not like it endukante ipudu congress party ki annu enni votes vachayi 50% votes vachayi so ante 50% ki acceptance ledane kada percentage chusukunte 50% votes vachayi vote. అంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్గా యాక్సెప్ట్ లేదనే కదా మరి దాని పేరే డెమోకోర్ట్స్ డెమోకోర్ట్స్ ఆర్ డెమోక్రసీ సో ఆ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేయాలంటారు ఐదేళ్ల కోసం అలా ఉగ్గబెట్టు కూర్చోవాలి ఇంకో ఐదేళ్లు ఎప్పుడు వస్తాయో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎలక్షన్స్ అది వివేకం అనిపించుకుంటుందా లేకపోతే అదేంటే ఈ ఐదేళ్ళు అలాగ దుఃఖపడిపోతూ ఉండడం అది కాదు యూ జస్ట్ యాక్సెప్ట్ ది బ్లెస్డ్ థింగ్